ఇప్పుడు నేను ఉన్నాను అనే అనుభవం గురించి మీకు ఎటువంటి జ్ఞానము కలిగినది విశేష రూప జ్ఞానం కలిగినదా లేక పాజిటివ్ జ్ఞానం ఏమైనా కలిగినదా విశేష రూప జ్ఞానమే కలిగినది మరి పాజిటివ్ జ్ఞానం మాట ఏమిటండి అంటే దానికి సమాధానం నేను చెప్తాను మీకు అది నచ్చుతుందో నచ్చదు చూడండి పాజిటివ్ జ్ఞానం అనేది ఏమీ అక్కరలేదు మెడలు పెట్టుకునే నెక్లెస్ కి పాజిటివ్ జ్ఞానం కావాలి కానీ అది ఏ గోల్డ్ ఎంత పర్సెంటేజ్ దాని ఖరీదంతా ఇలాంటి పాజిటివ్ జ్ఞానం కావాలి కానీ నేను ఉన్నాను అనే స్వానుభవానికి పాజిటివ్ ఏమిటండి మీకంటే బయట పాజిటివ్ కానీ నీకే నీకు మీలోనే పాజిటివ్ ఏముంటుంది పాజిటివ్ ఏమీ ఉండక్కర్లేదు అంటే ఎవడో వచ్చి మీ గురించి కొంత వదిలిస్తే అప్పుడు నేను ఉన్నానన్న అనుభవం కలుగుతుందా లేకపోతే ఎవ్వరూ ఏమీ వర్ణించడంతో సంబంధం లేకుండానే మీ అంతట మీకే నేను ఉన్నానని అనుభవం కలుగుతుందా కాబట్టి పాజిటివ్ జ్ఞానం అనేది అది ఉండాల్సిన ఆవశ్యకత లేదు అంత స్వయం ప్రకాశమైన జ్ఞానం అది స్వయం ప్రకాశమైన తత్వము నేను ఉన్నాను కాబట్టి మీరు అలవాటు ప్రకారంగా అజ్ఞానం చేస్తారు నేను ఇది నేను అది అని ఇది అది ఏవైతే నేను ఉన్నాననే అనుభవంలో సుతరాము సంబంధములు కాము అంటే సంబంధము గలవి కాము వాటిని అన్నిటినీ పెట్టుకుని నేను కులమని చెప్పలేదు కులమున్నదా వర్గం ఉన్నదా ప్రాంతం ఉన్నదా మతము ఉన్నదా అది కూడా అడగాలి సరే కానీ లేదా ఏమో కొన్ని అడిగి వదిలేశాను మీరు ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు అనుభవాన్ని చూసుకుంటే మీరు ఇంకొకరితో బల్లబుద్ధి నేను క్రిస్టియన్ నేను హిందువుని మీరు చెప్తే చెప్పచ్చు ఆ సందర్భంలో ఉపన్యాసాలకు అలా అని చెప్తే మీలో మేము స్వరూపంలో ఉన్నప్పుడు ఆ మతము దానిలో భాగమా కాదో చూసుకోవాలి ఒక వర్గము భాగమా ఒక ప్రాంతము ఒక దేశము ఒక మతము కులము వర్ణము జెండర్ లింగము ఇది దాంట్లో భాగమా అని మీరు చూస్తుంటే వేడి భాగము కావు దా దానికి సంబద్ధములు కావు అని తెలుస్తుంది ఈ విధంగా మీరేం చేయాల్సి అవుతుందంటే ఏది నేను ఉన్నాను అనే అనుభవంలో అంతర్భాగము కాదు దానిని సెపరేట్ చేయాలి వివేకం చేయాలి చేసి నేను ఉన్నాననే అనుభవంలో దానికి చోటు ఇవ్వడం మానేయాలి మీరు దాని పం దాన్ని శుద్ధి చేయి శోధన చేయుతా అంటారు దాన్ని తీసి దాంట్లో భాగ్యం కాని దానిని అజ్ఞానంతో తెచ్చి పెట్టుకోవటము అది తెలివితేటలు అనిపించుకోదు ఆ రకంగా తీసేయాలి అలాగా కన్సిస్టెంట్గా తీసేయాలి కన్సిస్టెంట్గా అంటే ఏమిటి నేను గురువును గురువును కూడా అలాంటిదే నేను గురువును కూడా అలాంటిదే అది నేను ఉన్నాననే దాంట్లో అంతర్భాగం కాదు నేను గురువును నేను గురువును కాదండి ఏదో ఉన్నాను మామూలుగా నేను గురువునైతే కాదని ఉపన్యాసంలో చెప్పి మళ్ళీ కొన్ని సందర్భాల్లో గురువులాగా బిహేవ్ చేసి గురుత్వాన్ని నెత్తిన వేసుకుని మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఏదో వినయం కోసం అనే అబ్బాయి నేను గురువును కాదండి పర్వాలేదండి అంటూ అలా చేయొచ్చా అలా చేయకూడదు కన్సిస్టెంట్ గా ఉండాలి కన్సిస్టెంట్ గా ఉండాలి మరి దాంట్లో ఇబ్బంది ఉంటుంది ఓ మహాత్ములు భార్యపై ప్రేమను చూపించబోయారు నువ్వు భర్తను భర్తను అని నెచ్చిని పెట్టుకుంటాను ఎందుకు అంటే భర్తృత్వము భర్తనై ఉన్నాను అని ఈ క్వాలిటీని నేను ఉన్నానులో పెట్టాలా భార్యపై ప్రేమను చూపించడానికి అక్కర్లేదు నేను ఇంగ్లీష్ లో చెప్పాను డోంట్ బీ ది హస్బెండ్ బీ ది లవ్ ఆఫ్ హస్బెండ్ హస్బెండ్ అయిన నువ్వు మేము ప్రేమిస్తాను డూ హస్బెండ్ హస్బెండ్ అని చెప్పి నీ స్వరూపంలో లేని దాన్ని పెట్టుకోని ఆమెకు కూడా నీ ప్రేమ కావాలా లేకపోతే నేను హస్బెండ్ నేను హస్బెండ్ కావాలా దానికి ఏది కావాలి అయం ఎవర్ టీచర్ ఆ ఎవర్ టీచర్ అంటూ ఉండాలా లేకపోతే పాఠం కావాలా అయం ఎవర్ టీచర్ అని గురు గురు స్థానంలో కూర్చొని గురు పూజలను వాళ్ళు పాఠం సరిగా చెప్పరు నేను తెలుసు మాట వాళ్ళు చాలా సమయాన్ని గురు పూజలోనే వేస్ట్ చేసేస్తారు తర్వాత ఈ శిష్యుడు కూడా అలాంటి వాళ్లే దుందుకు దుందే వాళ్ళకి దగ్గవాళ్ళు వీళ్ళు వీళ్ళు సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి గురు పూజ చేసేసి మళ్ళీ మూడు రోజులు కలపడతాము వెళ్ళి వాళ్ళ గురువు కూడా అలాంటి ఆ గురువు కళ్ళు శిష్యుడి శిష్యుడికి కళ్ళు గురువు గురు పూజ ఫిక్స్డ్ డేట్ పెట్టుకోవాల్సి వచ్చింది మిగతా తీసి జీసి గురువుడు ఒకరు చూడరు అందుకోసం లేట్ పెట్టుకోవాల్సి వచ్చింది ఆ లేటు కాడు మాత్రం క్యూ కట్టేస్తారు కన్సిస్టెంట్ గా కన్సిస్టెంట్లీ యూ షుడ్ సెపరేట్ ఎవ్రీ సింగిల్ సూపరిం పొజిషన్ ఫ్రమ్ యువర్ స్వరూప కన్సిస్టెంట్లీ అంతే తప్ప ఎప్పుడు ఒక విమోషన్ లో ప్రేమ ఇంకో ఇమోషన్ లో భర్తను అజమాయిసి ఒక విమోషన్ ప్రేమ ఇంకో ఇమోషన్ లో చంద్రినే అని అభిమాయిసి కన్సిస్టెంట్ గా తర్వాత ఈ సమస్య సమస్యన్నా ముందు వ్యాధి అందామనుకుని పోజ అంత సమస్యన్నా ఈ సమస్య ఏమిటి సమస్య ఏది నా స్వరూపంలో భాగం కాదు దానిని నెట్టిమీద వేసుకుంటూ ఉండడము అనే సమస్యని అది ఒక్క ఉదుతున పోతుంది దాన్ని అలాగ నిరంతరముగా శోధన చేసి పోగొట్టుకోవాలి అంటే మీరు నీ అంతటా మీరున్నప్పుడు నీలో మీరున్నప్పుడు ఓ గంట ఓ రోజు ఓ వారం ఓ నెల మీపై మీరు ఎటువంటి అధ్యారోపమును చేసుకోకుండా అలాగే ఉండిపోగలిగినారు అనే స్థితికి మీరు చేరుకోవాలి అలాగే సో కాబట్టి ఇది నుండి పరమస్మిని విడదీసి పెట్టుకోవాలి కలిపేసి పెట్టుకోకూడదు అది నుండి అహమస్మి దాన్ని విడతీసి పెట్టుకోవాలి తర్వాత మీరేం చేయాల్సి ఉంటుందంటే అనేక సంవత్సరాల కాలం ఆయుద్ధాయం ఈ ఆయుష్ అంతా గడిచిన కాలంలో యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నేనిది నేనది నేనది నేనిది అంటూ అలాగే గడిపేశాం కదా అలాగే బ్రతుకుని వెళ్ళ గుచ్చేసినాను ఇంకా అది కట్టిపెట్టి నేను అనగానే ఉన్నాను తప్ప మరి దేనిని నేను ఉన్నాననే అనుభవంలోకి తీసుకురాబుద్దు దేనిని అంటే దేనిని తీసుకొస్తే దేన్ని తీసుకొస్తారు సొసైటీ అప్పచెప్పింది ఏదో తీసుకొస్తారు సొసైటీ నేర్పుతుంది నువ్వు ఫలానా అంటుంది అది తీసుకొచ్చి నేనులో పెడతారు డోన్ డూ ఇట్ ఫ్యామిలీ కొన్ని అంటగడుగుతుంది నువ్వు ఫలానా అని డోండు అది అది తీసుకొచ్చి నేను నేను ఉన్నాను పెట్టుకుంటారు డు దాట్ డోన్ డూ దాట్ నిర్వాణ శక్తాన్ని కొంచెం మనస్సుకు తెచ్చుకోండి దశ శ్లోకుని తెచ్చుకోండి దేహము చెప్తుంది నువ్వు విజిరా నువ్వు దేహము చెప్తుంది అర్థం చూసుకున్న వెంటనే నువ్వు ముసలిగాడికి రాని చెప్తుంది దేహం దేహం చెప్పి నేను ఉన్నాననే అనుభవంలోకి రానివ్వకండి దేహం ఏది చెప్తే దాన్ని రానివ్వకండి ఇంద్రియములు చెప్పే వాటిని రానివ్వకండి కర్మేంద్రియములు చెప్పే వాటిని నువ్వు కర్తవంటాయండి నువ్వు వాటిని రానివ్వకండి జ్ఞానేంద్రియములు భోక్త ఉంటాయి రానివ్వకండి మనస్సు ఎవేవో చెప్పి నువ్వు ఇది నువ్వరి అని చెప్పేది దేనిని నేను ఉన్నాను అనే అనుభవంలోకి రాలేవకండి బుద్ధి పెట్టేటువంటి పేర్లను నేను ఉన్నాననే అనుభవంలో పెట్టుకోకండి మరి ఇంకేం చేయమంటారు జస్ట్ బి ఈ అధ్యారూపములేమీ లేకుండా ఉండుట మొదలుపెట్టండి డూ జస్ట్ బి ట్రై చేయండి ఈ జగత్తు సమాజము కుటుంబము సంస్కృతి మతము దేహము కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు మనస్సు బుద్ధి అనే ఈ పది ఎలిమెంట్స్ వేటిని వేటిని నాకు అంటగట్టుందో వాటినన్నిటినీ త్రోసికొచ్చి కష్టమేం కాదండి నెత్తిని వేసుకోవడం కష్టంగానే రోజు పుచ్చడంలో కష్టం బరువు నెత్తిని పెట్టుకోవడం తేలిక పక్కన పారేయడం తేలిక కష్టమేం కాదు ఎన్ని సన్యాసము ఉంటారు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని సన్యాసము ఉంటారు ఈ సన్యాసమే వేయడెవడు ఋషికేశ్ వెళితే ఇలాంటి సన్యాసం మీకు కనపడతారు మేము సన్యాసం ఇచ్చుకున్నాను మా కమ్యూనిటీ వాళ్ళందరూ నన్ను పలకే మేము బ్రాహ్మణులవ్వండి మేము మా సన్యాసం లేదండి మీ సన్యాసం కంటే మా సన్యాసం గొప్పదండి అంటాడు ఇంకొకడు మేము దండి సన్యాసం నువ్వు మా పక్కన నువ్వు భోజనానికి కూడా పనికిరావంటాడు ఇంకొకడు ఇలా మాట్లాడేవాళ్ళే తప్ప ఈ సర్వ సంకల్ప సన్యాసం చేసిన వాడు ఎవడం అది సన్యాసం మీరు ఆ సన్యాసం చేయండి ఇంట్లో ఉండండి ఈ భిక్షలు ఓ పూట అయితే ఇంకో పూట ఆ తండ్రి మీరు ఏం పడతారు ఈ పాటలు హాయిగా ఇంట్లో కడుపులో చల్ల చదరపు హాయిగా ఉండండి మనం ఏను పడుతున్నామంటారు ప్రారంభం వాడిని దానికి మనం కట్టలం కాదుగా విధి వశములో మరి జీవనయాత్ర పోవలసిందే కదా నేను కంప్లైంట్ చేస్తున్నాను అనుకోకుండా సుమా నా మీద మీరు సెల్పతి చూపించి ప్రయత్నం కూడా ఏమి చేయకండి ఐఎమ్ డూయింగ్ ఫైవ్ ఐఎమ్ డూయింగ్ గ్రేట్ థ్యాంక్స్ టు అలక్ That is one. The point is, stay at home. But do this. Just say, try. Allow unto me. Nenu hidi yeh zil kānu, yeh zil kānu. Appunu, Allah dheela vanda mere, a feeling. Ānubhava. Feeling and then āthitva emotional and kādu. Just Ānubhava. Ānubhava ānubhavāni prēpni āgēscho, then kuchhānshi vanda. Try it. Like what? I'll just be, without being this or that, then padhi kipyana. I padini pakkanamati nenu unnanu. Try that. Try this soon. Ippudu nenu kipyana, ee satyane, ee vichāranu, ee shodhanu. మీరు మీ బుద్ధి ఎందు బుద్ధితోటే తెలుసుకోవాలి కదా మీ బుద్ధి ఎందు ఎంత తేట తెల్లముగా తెలుసుకుంటారో తేట తెల్లము అంటే తేట తెల్లము తెలుసుకుంటారు ఉదాహరణకు నాతోటి యాభై సంవత్సరాల గాఢ పరిచయం ఉన్న వాళ్ళ కులం కూడా నాకు తెలియదు ఎందుకో తెలుసునా ఆ కులమును తెలుసుకునే ప్రయత్నం నేను ఎప్పుడు చేయలేదు ఇంకా ఎందుకో తెలుసిన కులమును మనము తెలుసుకోకూడదనే ప్రయత్నం కూడా నేను చేయలేదు మోస్ట్ న్యాచురల్లీ అత్యంత సహజముగా ఆలోచన మనస్సుకి రాలేదు నేను దీన్ని పక్కన పెట్టాలి అంటే కులరహిత సమాజం స్థాపన ఏం చేస్తానని అలాగే కాదు దట్ ఈజ్ అగేన్ రాంగ్ అగైన్ అంటే డిస్ట్రాక్షన్ అయిపోతుంది రాంగ్ అంటే నా అభిప్రాయం మీరు ఒక ఒక అపోజిషన్ పార్టీలో పడిపోతారు అలా కాదు ఐఎమ్ దిస్ నాట్ దాట్ అని కన్సిస్టెంట్ గా మీరు ఆ బుద్ధి యొక్క స్థాయి నా గురించి చెప్పారని మీరు అనుకోద్దు మీకు దృష్టాంతం కోసం చెప్పాను ఆ బుద్ధి యొక్క స్థాయిలో ఈ సత్యము ఎంత తేతల్లముగా మీరు తెలుసుకోగలుగుతారో అంత లోతుగా అంత గాఢముగా అంత స్పష్టముగా అంత తొందరగా ఆలస్యం ఏదైనా ఉంటే ఇదే ఆలస్యం అది మీరు పెట్టుకునే ఆలస్యం మీరు ఈ పని ఇది పని కూడా కాదు భాష పని ఇంకో మాట్లాక పని మాట్లాడుతున్నా ఈ పనిని మీరు ఎంత తొందరగా చేయగలుగుతారో అంత తొందరగా ఎంత ఎంత తేట తెల్లముగా చేస్తే అంత తేట తెల్లముగా మీ పూర్ణత్వము మీ ఇన్ఫినిట్నెస్ అది ఇన్ఫినిట్యూడ్ పూర్ణత్వం మీ అమృతత్వం అంటే అర్థమేట్ అండి మీ దైవత్వం మీకు అనుభవానికి వస్తుంది తత్వమసి అంటే అర్థం ఇప్పుడు ఈ తత్వమసిలో తృత్వం సమానాధికరణ్యము ఇది ఇది బాధ బాధ అంటే నిగేషన్ త్రోసిపుచ్చుట రూపంగా లేదు అంటే అది ఇప్పుడు తెలిసిపోయిందండి వాక్యం చెప్దాం సామానాధి అత ఇవలన తత్మనసి అని కానీ అహం బ్రహ్మాస్మి అని కాని రెండో ఒకటే వస్తుందండి నేను మీతో అంటే తత్మసి మీలో మీరు అనుకుంటే అహం బ్రహ్మాస్మి అని కానీ ఒకే విభక్తి వచనమునకు సామానాధికరణ్యస్య అంటే అర్థం అదే ఒకే విభక్తి వచనమునకు బాధ చాలా చక్కటి శ్లోకం దీని మీద ఇంకా ఆయన బిల్డప్ చేసుకుంటూ పోతాడు ఇంకా అప్పుడే అయిపోలేదు శ్లోకం అనే సిద్ధం అన్నీ నైష్క్యసిద్ధ అచార్యై స్పష్టం ఏరిత ఒక అత్యాక్య బాధావ అది అలా ఉండుగాక మీద స్వీకరించండి అని అంటారు నైష్కర్మ్య సిద్ధావ్య ఆచార్యైస్పష్టమీతం సామానాధిక్యాధాథత్వమతోస్ త అయితే ఇంతేనా ఇదేనా బాధ బాధ సమానాధికరణ్యమునకు బాధ అర్థం బాధ అంటే నిషేధం దీనికి ఒక ముద్దైన పేరుంది సంస్కృతం పేరు బాధయా బాధయాం అంటే సప్తమే ఏకవచనం బాధ అనే అర్థం ఉన్నందు సమాసం చేయొచ్చున్నాడు సమాసం చేస్తే బాధ సామానాధికరణ్యము అవుతుంది బాధా ప్రాతిపదిక స్త్రీలింగ ప్రాతిపదిక కానీ సమాసంలో పుంవద్భావం వస్తుంది అది పుంవత్ అయిపోతుంది అయిపోయి బాధా బాధ సామానాధికరణ్యం దాన్ని పుంవద్భావము అంటారు సమాసంలో వస్తుంది అలా కానీ చోట్ల కాబట్టి సో ఆకారాంత శబ్దాల్లో భూమద్భావాన్ని విధించారు ఈకారాంత గౌరీ పాదు గౌరీ శంకరులు అన్నతో రాదు భూమోద్భావం కొన్ని కొన్ని చోట్లే వస్తుంది బాధ రమా రమా రమాపతి అన్న తోట సమానాధిక భూమద్భావం రాదు గౌరీ శంకరులు అన్నతో రాదు వచ్చి తోట కొన్ని ఉన్నాయి ఆ సూత్రం ఏదో ఇక్కడ వస్తుంది బాధ సామానాధికరణీయము ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది మీరు బాగా అనుభవాన్ని తెచ్చుకుంటే అద్వైత వేదాంతం యొక్క సారం ఇది ఈరోజు నేను చెప్పిన ఇదే అద్వైత వేదాంతానికి సారం నేను చాలా మంది వేదాంతం చదువుకున్న వాళ్ళు ఉన్నారుగా నేను కృషి నెలలు గడిపాను వాళ్ళందరూ అన్ని విడిచిపెట్టే వచ్చి అక్కడ తేలిక కాదు ఇప్పుడు సర్వస్వాన్ని త్యాగం చేసి వచ్చి ఋషికేశ్ లో గజ ఒండ్డున కూర్చుంటాడు ఏం చేయాలో అర్థం కాదు ఎవరిని పట్టుకుంటాడు ఋషికేశ్ ఈజ్ అ వెరీ ఫన్నీ ప్లేస్ ఒకరిని పట్టుకుంటే వాడి వీడికి డెబ్బై యోగాసనాల పుస్తకం ఇస్తాడు ఈ డెబ్బై రెండు అంటాడు ఉన్నవి వెళ్ళి నీకు డెబ్బై రెండు ప్రస్తుతానికి కూడా చెప్తాడు పైగా అంటే వీడు బతుకులో వీడు డెబ్బై చేయడం ఎక్కడ దొరుకుతుందండి వీడు అర్ధ మత్స్యేంద్రాసనమే చేయలేడు పూర్తి మత్స్యేంద్రాసనం కూడా ఏం ఊరికే స్టేజ్ మీద ఇలాగ ఆసనాలు వేసేస్తే అయిపోయిందా బాడీ కోఆపరేట్ చేయద్దు అది పట్టుకుని పుష్టి పడుతూ ఉంటారు చాలా మంది ఉంటారు దాంట్లో వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఈ ఆసనాలన్నీ చేయలేని అయోగ్యులమో అసమర్థలము అనే ఒక గిల్ట్ నిర్మాణం ఒకడు డెబ్బై రెండు చేస్తాడు నేను చాలా గొప్పవాణ్ణే అనుకునే ఈ లోపల క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి జారిపోతూ ఉంటాయి ముప్పై ఐదు ఏళ్ళు ఒక పది ఆసనాలు జారిపోతాయి నలభై ఐదేళ్ళు వచ్చేప్పుడు ఇంకో ముప్పై ఆసనాలు జారిపోతాయి అరవై వచ్చే మూడు ఉంటాయి అయిపోయింది వాడికి ఇంకా అలా ట్రెస్టేట్ అయిపోయి కుట్టుకుంటాడు ఇప్పుడు కొత్తగా ఏమీ చేయలేడు అయిపోయింది జీవితం అలా అయిపోతున్నాడు ఇంకొకటికి ఏమన్నా కొట్టుకుంటాడు వాడు మంత్రం ఇస్తాడు ఇంత పొడుకు మంత్రం ఒకటిస్తాడు పైగా మీనింగ్ జస్ మంత్రం అది అలా ఉంటాయి దాంట్లో ఏమో ై స్వాహ అని మనం ఇస్తాడు దీంట్లో సరస్వత్యూ తెలుస్తూ ఉంటుంది కొద్ది ఒప్పు మిగతా తెలియదు వాడికి అది ఇచ్చి దీన్ని జపం చేయమంటాడు ఎన్ని మాలలు జపం చేయాలంటే చేయ ముప్పై లక్షలు చేయి అని చెప్పేసి ఆయన ఆయన కొడుకుంటాడు ఇంకా వీడు అక్కడ పడి ఉంటాడు ఇలాంటి వాళ్ళని నేను ఎంతో ఒక అమ్మాయి ఉంది అమెరికా నుంచి వచ్చింది బంగారు తల్లి కానీ ఆ నాగా సాధువుల సన్యాసం తీసుకోబోయి నా దగ్గరికి వచ్చింది ఏ అమ్మా పిచ్చా ఏమన్నానా నువ్వు ముందు అసలు అది ఇప్పుడు ఇప్పుడు వేదాంతం చదువుకుంటుంది కొంత కొంత ఉన్న జపం చేసుకుంటుంది వేదాంతం చాలు నీకు ఇంకేమీ అక్కర్లేదు నువ్వు జపం చేసుకో వేదాంతం చదువుకో పెళ్లి పెళ్లి చేసుకునే మనిషి కాదు పెళ్లి చేసుకునే వాళ్ళు ఓ కేటగిరీ ఉంటారు పెళ్లి అక్కడ ఇంకో కేటగిరీ కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు అక్కడ అక్కడ వేదాంతం చదువుకునేందుకు ఒకటి వస్తారు ఇలా ఇన్ని దాటిలు పట్టుకుని పోతారు అన్ని విడిచిపెట్టి వస్తారు అక్కడికి మోస్ట్ ఎఫిషియన్ పీపుల్ వస్తారు ఇంజనీరింగ్ లో ఎంఎస్ చేసిన వాడు వస్తాడు డాక్టర్ వస్తాడు వీళ్ళందరూ వస్తారు అన్ని విదిలిపెట్టుకుని వస్తారు ఇంక మళ్ళీ వెనక్కి కాదు వాళ్ళు అక్కడే పడుతుంటారు వాళ్ళు ఇలా పలు దారుల్లో పోతూ ఉంటారు వీళ్ళలో కొద్ది మంది దారి తప్పి వేదాంతానికి వస్తారు వాళ్ళు అదోపుణ్యం వాళ్ళందరూ వచ్చి వేదాంత క్లాస్లో కూర్చుంటారు వాళ్ళైనా సరిగ్గా అర్థం చేసుకోవాల వేదాంతం వాళ్ళు కూడా సరిగ్గా అర్థం చేసుకో వాళ్ళు కూడా బాధ సామానాధికరణీయం యొక్క విశిష్టతను తెలుసుకోకుండా మాకు ఆత్మ జ్ఞానం ఎప్పుడో భవిష్యత్తులో కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు దీనికి ఒక పేరు పెట్టారు స్టాండింగ్ బిఫోర్ ద పెయింటెడ్ డోర్ మీ గోడకి తలుపు బొమ్మ వేసి అందంగా వేసి పెట్టారనుకోండి మీరు అక్కడ నిలబడితే ఆ తలుపు ఎప్పుడు తెలుసుకుంటుంది అది పెయింటెడ్ డోర్ రెగ్యులర్ డోర్ కాదు అలాగే వీళ్ళు గురువుల యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు నాకు జ్ఞానం కలుగుతుందని ఒకడంటాడు శాస్త్రం నాకు జ్ఞానం ఇస్తుందని ఒకడంటాడు తను జ్ఞానం తనలో ఉందని తెలుసుకునే ప్రయత్నం చేయరు ఇది వేదాంతానికి వచ్చిన వాళ్ళు చూడండి ఎన్ని ఆటంకములు అన్ని మిగిలిపెట్టిన వాళ్ళ బతుకు అలా ఉంటే సంసారం బతుకు వేలాడే వాళ్ళు అసలు సంసార బంధంలో ఉండడంలో ఆశ్చర్యమేమున్నది కాబట్టి మీ పాయింట్ అన్ని విడిచిపెట్టి అక్కడికి చేరడానికి కాదు పాయింట్ పాయింట్ బాధ సామానాధికరణ్యము అనే ప్రిన్సిపల్ ఉన్నాయి ఉంటే పేరు అలా ఉంది తప్ప అది మీ స్వరూపానికి అంత దగ్గర తత్వము మరి ఒకటి నేనే లేదు ఇప్పుడు మీరు విన్నది పాఠం అదే రాదు దాన్ని అనుభవానికి తెచ్చుకుని మీరు కృతార్థులు కండు అది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం అయితే ఈ బాధ సామాన అధికరణ్యం అప్పుడే అయిపోలేదు ఇంకా ఉందని తర్వాత శ్లోకం సర్వం బ్రహ్మేటి జగత సామాన అధికరణ్యవత్ అహం బ్రహ్మేటి జీవేనామా రెండు సామాన అధికరణ్యాలని మన ముందు పెడుతున్నాడు ఆచార్యుడు సర్వం బ్రహ్మ అంటే సర్వం ఖల్ ఇదం బ్రహ్మ అని అంటుంది ఖలు అంటే తప్ప నిశ్చయముగా ఇదం సర్వం ఈ సర్వము అంటే జగత్ బ్రహ్మ అంటే పరమాత్మ ఇదం సర్వం ప్రథమా బ్రహ్మ ప్రథమా మళ్ళీ సామానాధికరణ్యం వచ్చింది ఇప్పుడు ఈ సామానాధికరణ్యాన్ని ఏం చేయాలి ఏం చేయాలి అంటే విశిష్టాద్వైతంలో ఏం చేశారంటే సర్వం బ్రహ్మ అన్నది సర్వం కల్విదం అంటే జగత్తు బ్రహ్మకు విశేషణము అని చెప్పారు అంటే ఆ పరమాత్మకి ఈ జగత్తు అందుకుని ఉంటుంది మహారాజు గారికి ఛత్రచామరములు విశేషణము ఆయన దర్బార్లో కూర్చున్నాడు మహారాజు ఒకడు చిత్రం పట్టుకున్నాడు ఇంకొకడు ఇద్దరు చామరం పెంచుతున్నాడు సరే కానీ నేను దర్బార్లో కూర్చున్నప్పుడు చెల్తా హై బానే ఉంది శోభగా కూడా ఉంటుంది ఉంటుంది చాలా చాలా దర్పము చాలా గొప్పగా ఇంప్రెసివ్ ఉంటుంది తర్వాత లోపలికి దర్బార్ విడిచిపెట్టి లోపలికి వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే ఈ చట్టం వీళ్ళిద్దరూ పెట్టబడ్డారు వీళ్ళు వదిలిపెట్టరా ఏమి చదువుకుని ఫోన్లే పోషాడు ఆయన భోజనానికి కూర్చున్నాడు టేబుల్ మీద కుర్చీ వీడు వీళ్ళిద్దరూ సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు మన మనం చేద్దామని భోజనం చేసేసాడు తన భార్యతో కలిసి శయ్యా గృహంలో ప్రవేశించి ఎలా ఉంటుంది ఏమన్నా పిచ్చా ఏమన్నా బాగుంటుందా ఈ జగత్తు దేవుడికి అలా అతుక్కుని ఉంటే ఏమన్నా అర్థం ఉందా దానికి జగత్ అంటే ఏంటండి కదా దేవుణ్ణి ఎప్పుడు ఈ ద్వంద్వములన్నీ అలా పట్టుకుని వేలాడుతూ ఉంటాయి అది ఎక్కడ దేవుడు అండి అంతకంటే మనమే నయం మనం ఒకప్పుడైనా జగత్తుని విడిచిపెట్టగలుగుతాం దేవుడికి అది కూడా లేదు ఆ జగత్తు ఆయన్ని పట్టుకున్న వేలాదితో అవుతుంది ఎక్కడ అది ఎక్క అది ఎక్కడ అది సుఖమే ఉండదు కదా అంటే దేవుడికి అలాంటివే ఉండవు అని మహిమలో పడేయడం దాన్ని తీసుకెళ్ళి ఇదంతా కూడా చాలా గడబడ వ్యవహారం తర్వాత దేవుడు అక్కడుండి జగత్ ఎక్కడుంటే దేవుడు నిమిత్త కారణం అవుతాడు తప్ప ఉపాదాన కారణము అవ్వడదు కదా ఉపాదాన కారణము దేవుడు కాదు అంటే ఉపనిషత్తులు గీత వీటన్నిటినీ కూడా మీరు పక్కన పెట్టినట్టు అవుతుంది దేవుడు ఉపాదాన కారణం అనాల దేవుడు ఉపాదాన కారణం అంటే జగత్ ఎక్కడున్నదో దేవుడు అక్కడే ఉన్నాడు ఎక్కడ ఎక్కడుందో బంగారం నెక్లెస్కి ఉపాదానము బాగా అయితే ఇప్పుడు నెక్లెస్ బంగారము నాకు ఎక్కడికి వెళితే అక్కడికి బంగారం ఎక్కడికి వెళ్తే అక్కడికి నెక్లెస్ వెళ్తూ ఉంటుందా చెప్పండి నెక్లెస్ రూపం వెళ్తుందా వెళ్ళదు బంగారం ఎక్కడ ఉంటే అక్కడ దానికి నెక్లెస్ రూపము ముక్కు కొడక రూపము చెవి దుద్దుల రూపము ఇవన్నీ దానికి అతుక్కుని ఉంటాయా ఎవరు చెప్పాడయా దేవుడు అలా ఉంటాడా బంగారానికి కూడా లేదు లేదు అసలైన బంగారం మీరు తెలుసుకోవాలంటే ఈ ఆభరణ ప్రపంచమును బంగారానికి అలాగే జతగ జత కూర్చి తెలుసుకుంటారా దీన్ని అంతనే తోసిపుచ్చి తెలుసుకుంటారా తోసిపుచ్చి జ్యువెలరీ షాపులోకి తీసుకెళ్లి ఆ జ్యువెల్స్ అన్నీ చూస్తూ బంగారమును తెలియాలంటే ఆ బంగారమును తెలుసుకునే సందర్భంలో ఈ ఆభరణములన్నీ దానికి తగులుకొని ఉండి ఇట్లా తెలుసుకుంటారా వీటన్నిటినీ త్రోసిపుచ్చి తెలుసుకుంటారా త్రోసిపుచ్చడం అంటే వాటన్నిటిని మొక్కలు కొట్టేసి పోలి అలాగా ఎంత తరుగు చేసి అలాగేనా కాబట్టి ఇప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ కూడా బాధ సామానాధికరణీయమే అని అంటారు అంటే అర్థం ఏదో తెలుసునండి ఆ బాధ సామానాధికారం ఎలా ఉంటుందో చెప్పుంటారా ఇదం సర్వం అంటే అర్థం ఏదో తెలుసునా ఇదం దృశ్యము సర్వం అనేకము ఓకే దృశ్యముగా ఏది కనబడుతోందో అది వాస్తవంలో దృశ్యము కాదు పరమాత్మయే అనేకముగా ఏది కనబడుతోందో అది వాస్తవంలో అనేకము కాదు అర్థం తెలిసిందా ఇప్పుడు దీన్ని బాధ సమానాధికరంగా ఉంటారు సర్వం ఇదం అనే జగత్తు పరమాత్మకు విశేషణము కాదు పరమాత్మతో ఐక్యము కాదు పరమాత్మ విషయంలో బాధయే దాని అర్థము దీనికి ఒక చక్కటి దృష్టాంతాన్ని చెప్పారు చోర స స్థాను మన అయిన జీప్తుండే వాళ్ళ కృష్ణాంశం ఒక కొయ్య పోల్ని పోల్ ఉంటే చీకట్లో దాన్ని చూసి మనిషి దొంగ అనుకున్నాడు వీడో ఆగో ఎవరో అనుకున్నారు భయ అప్పుడు ఒకడు బుద్ధిమంతుడు ఏం చెప్పాడంటే దీపం వేసి నువ్వు ఎవడైతే చోరుడు అది కొయ్య అని చెప్పాడు చోర స స్థాను ఇప్పుడు యహ సహా మీరు చింతజేయకండి ఓకే చోర ప్రథమాయక వచనం స్థానుకు ప్రథమాయక వచనం సమానాధికరణ్యం ఉందట ఈ సమానాధికరణ్యానికి అర్థం ఏమిటి చోరుడు కొయ్యకు విశేషణమా చెప్పండి కాదు చోరుడు కొయ్యకు విశేషణమే ఉంటుందండి చోరుడన్నా కొయ్యన్నా ఒక్కటేనా కాదు అంటే ఐక్యం కూడా లేదు ఏది చోరుడు అనుకున్నావో అది చోరుడు కాదు కొయ్య ఇది కరెక్ట్ చోరుడు అనుకున్నది చోరుడు కాదు కానైతే కొయ్య ఆ కాదు అనే మాట వచ్చింది కదా దాన్ని పాఠశామానాధికరంటేమవుతాడు సరిగ్గా అదే విధంగా ఆయన నువ్వు ఏదైతే దృశ్యం జగత్తు ఏదైతే అనేకం అనుకుంటున్నావో అది దృశ్యము కాదు అనేకము కాదు పరమాత్మయే ఒకే ఒక అద్వయ పరమాత్మయే ఇది పాఠ సర్వం కల్విదం బ్రహ్మ దీన్ని కొంచెం అనుభవానికి తెచ్చుకున్న కొరకై ఆ ఇదం అనే జగత్తును మీరు రెడ్డ్యూస్ చేయాలి ఇదం సర్వం అంటే ఏమిటి కంటితో చూచేది రూపము అంటే తేజస్సు చెవితో వినేది శబ్దము అంటే ఆకాశం ముక్కుతో ఆఘ్రానించేది గంధము అంటే పృథ్వేవి నాలుగుతో ఆస్వాదించేది రసము అంటే ఆపహ చర్మముతో స్పృశించేది వాయువు స్పర్శ అంటే వాయువు అంటే నీవు యర్మని దేనైతే అంటున్నావో అది శబ్దస్పర్శ రూపరస గంధములు అంతే తప్ప వేరే లేదు ఐదు రెజ్యూస్ చేస్తున్నాను అంటే అర్థం రుచితేజ వాయు ఆకాశములు మాత్రమే అది జగత్ సర్వం జగత్ అంటే అదే సర్వం అంటే ఓకే సర్వం అనేది రెలిటి పదే పది ఉంటే పదికి సర్వం అని పేరు యాభై ఉంటే యాభైకి సర్వం అని పేరు రెండుంటే రెండుకి సర్వం అని పేరు ఒకటి ఉంటే ఒకటికి సర్వం అని పేరు ఓకే ఐదు ఉంటే ఐదుకి సర్వం అని పేరు ఈ సర్వము నువ్వు వేటినైతే ఐదు అనుకుని పృథువ్యక్తేజో వాయు ఆకాశం అనుకుంటున్నావు అవి వాస్తవంలో పుథివీ పుథివీ కాదు పరమాత్మ ఆప ఆపహ అప్పులు కావు పరమాత్మ అంటే భూదేవికి దండం పెడతారు భూదేవి అన్నారు అప్పులకు దండం పెడతారు నది స్నానం అది పవిత్రమందువలన అయిన అగ్ని దండం పెడతారు హోమవరీ వాయువులు దండం పెడతారు ప్రణాయమాదు అక్కడ ఆకాశంలో కూడా దండం పెట్టాలి ఈ నామరూపాల ధోరణి ఎక్కువైపోయి వీళ్ళకి అగ్ని ఆపహ అగ్ని వాయువు ఆకాశం వీలు ఆ కేవలము పృథివిని పట్టుకుని మృతు శిలా దారుమయములైన రూపములను పట్టుకుని వీళ్ళు ఉంటారు విస్తృతమైన జ్ఞానము గలవాడు పంచభూతముల ఒకే పరమాత్మను దర్శిస్తాడు ఆ దర్శించడేలాగా పృథిగా మనం అనుకునేది యథార్థంగా పృథివీ కదేగా అది పరమాత్మయే అప్పులని నీవు అది వాస్తవంలో అప్పులు కావు పరమాత్మయే అలా అని కనబడుతున్నాడు అలా అయ్యేడు అవరు కనబడతాడు కొయ్య చూడు అవుతుందా చూడులుగా కనబడుతున్నాడు జ్ఞానం వల్ల కనబడుతుందా అజ్ఞానం వల్ల కనబడుతుందా అది మర్చిపోకూడదు ఓకే అగ్ని నువ్వు అనుకుంటున్నది అగ్ని కాదేగా అది పరమాత్మ మీరు చాంద్రజ్యం జరిగారు కదా అపాగాదజ్నేవం విచారణ చేస్తే అగ్ని అగ్ని పోయింది పరమాత్మ మిగిలింది వాయువు వాయువు అనుకునేది వాయువు కాదు పరమాత్మయే ఆకాశం అనుకునేది ఆకాశము కాదు పరమాత్మే సర్వం కల్విదం బ్రహ్మ ఇది బాధ సమానాధికరణము అహం బ్రహ్మాస్మి కూడా అట్టిది మనం చూసాం అది ఆల్రెడీ ఇక్కడ అహం బ్రహ్మాస్మిలో అహం అంటూ జీవుడు జీవుడికి బ్రహ్మతో సమానాధికరణ్యం చేశారు జగత్తుకి బ్రహ్మతో సమానాధికరణ్యం చేశారు అది బాధ సమానాధికరణ్యం జీవుడికి బ్రహ్మతో సమానాధికరణీయం చేశారు అహం బ్రహ్మాష్మి జీవుడను నువ్వు అనుకుంటున్నది జీవుడు కాదు బ్రహ్మయే అని మళ్ళీ అక్కడ కూడా చోర సస్థాను అన్నట్లుగా ఆ జీవభావాన్ని తిరస్కరించి మీరు బ్రహ్మగా నిలిచి ఉండవలేను అది కూడా సమానాధికరణీయమే ఓకే అదొచ్చాను సర్వం బ్రహ్మ ఇది జగత అహం బ్రహ్మా జీవేన భవ్ ఈము నిశ్చయముగా బ్రహ్మే జగత జగత్ సామానాకర్ణ్యవత్ చేసినట్లుగానే అహం నేను బ్రహ్మ బ్రహ్మను అశ్మి అవుతున్నాను ఇది అని జీవేనా జీవునితో సామానాధికృతి సామానాధికరణ్యము భవేటి ఉండును బ్రహ్మకి జగత్తుతో సమానాధికరణ్యం బాధాయా జీవుతో సమానాధికరణ్యం కూడా బాధ అది అలాగో ఇది కూడా కాబట్టి ఈ రోజు పాఠం ఏదో తెలుసిన ఈ రోజు పాఠాన్ని ఒక్క సెంటెన్స్ లో చెప్పేస్తున్నా మీకు నెగిటివ్ అండర్స్టాండింగ్ ఈస్ ది హైయెస్ట్ అండర్స్టాండింగ్ అది ఈ రోజు పాఠం నిషేధ రూపమైన జ్ఞానము ఉత్తమోత్తమైన జ్ఞానము అధ్యతనే మనకి దశ శ్లోకం ఉంది నిర్వాణ శక్తమున్నది లేకపోతే వాటిల్లో ఏముంది అంత నిషేధమే తప్ప ఇంకేముంది అంటే నిషేధ రూపమైన జ్ఞానము అసలు ఉత్తమోత్తమైన జ్ఞానం అధ్యతనే దశ శ్లోక మీద అంత వ్యాఖ్యానాలను రాసినారు మహాత్ముడు మధుసూదరుడు మొదలయ్యేవాళ్ళు ఎందుకంటే అది ఉత్తమోత్తమైన జ్ఞానము శంకరులు అలవోకగా చెప్పిన మాటలు అది రాసిన శ్లోకాలు కావు అనుభవము ప్రకటమైన శ్లోకాలు జగత్యవత్ అహం బ్రహ్మేతి జీవేనా కామానాధికృతిర్ సామాధిక్య బాధాథత్వం నిరాకృతం ప్రయత్నతో వివరణే కోటస్థస్ వివక్షయా వివరణాచార్యుడని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేశాడంటే సామానాధికరణ్యము బాధ సామానాధికరణ్యమనేదాన్ని ైలైట్ చేసి ఇంకో రకమైన సామానాధికరణ్యాన్ని కూడా పెట్టుకున్నాడు ఆయన ఒకళ్ళు ఏం చేశారంటే బాధ సామానాధికరణ్యంతో ఆపేశారు ఇంకేమి మనం చేయాల్సింది లేదు అని ఆపేశారు దేవ పద్ధతి మళ్ళీ అద్వైంలోనే మళ్ళీ ఇన్ని పక్షాలు ఉంటాయి ఆచార్యులు రకరకాలుగా ఉంటారు వివరణాచార్యులను ఆయన ఉన్నాడు ఆయన పేరేమో గుర్తు రావట్లేదు నాకు ప్రకాశాత్మ ఏదో అంటారు అనుకుంటే ఆయనకి కేవలం నిశేష రూపమైన సమానాధికరణం కంటే ఒక్కటిసారి పాజిటివ్ గా కూడా ఉంటే బాగుంటుందేమో అనిపించింది ఆయనకి ఆయన కొంత పాజిటివ్ సెన్స్ కూడా పట్టుకొచ్చాడు అది ఆయన ఈయన గుర్తు చేస్తున్నాడు అని క్లాస్ లో మనం చూద్దాం పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్య ఓం శాంతిశాంతిశ్శాంతి